కీర్తన సంఖ్య ఐదు వందల యాభై తొమ్మిది కలలోననిట్లనే నిలువు కల్లందమో నిజమందము వకనాటి ప్రపంచము వకనాటి వలే రాదు ఒక నిముషము వలెనొకటిగాదు పక్కన మాయమైపోవు పడిబడినే వచ్చు నెక్కొని కళ్ళందమో నిజమందమో పొద్దు వడచేది కొంత పొద్దుకేది కొంత చద్ది కొంత వేడి కొంత చవులు కొంత వద్దనే కాలము నుండు ఉండు దవ్వైపోవు నిదపు కల్లందమో నిజమందమో పాప పాయవు సుఖ దుఃఖాలు పై పై ననుభవించబరసిపోవు ఏ పొద్దు స్త్రీ వెంకటేశుడెదలోని ఉన్నాడు ఏపున కల్లందమో ఇది నిజమందమో